చెప్పండి సూక్ష్మం పట్టుకోవడం అంటే ఉపాయం లేదు దూరంగా ఉంటామే సూక్ష్మం దూరంగా ఉంటే తపన రూపంలో ఉంటుంది అది తపన రూపంలో ఉన్నప్పుడు మనుషులు దగ్గరగా లేకపోయినా స్థూలంగా లేకపోయినా సూక్ష్మంలో దూరంగా అలా దూరంగా దూరంగా దూరంగా ఉండి కలవాలి కలవాలి కలవాలి అనే తపన కనుక ఉంటే సూక్ష్మంగా కలుస్తారు అది ఎట్లా అనేది పరోక్షంగా రుజువు ద్వారా తెలుస్తుంది కానీ చెప్పేది కాదు ఒక కోరిక తీరకపోతే కళలో తీరినట్టుగా ఉంటుంది అది సూక్ష్మం ఒక కోరిక తీరకపోతే వాళ్ళు సినిమాలు సీరియల్స్ వస్తున్నాయి కోరిక తీరిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే తిరుగుతూ సూక్ష్మంగా వాళ్ళ యొక్క ప్రభావం స్థూల శరీరం పనిముట్టలేదు కదా వేరే పనిముట్టు చేసుకొని దాని ప్రకారంగా చేస్తుంటారు అక్కడ చేసేది ఏది సూక్ష్మమే ఇక్కడ కూడా స్థూలంలో జరిగేది సూక్ష్మమే అయితే స్థూలం స్థూలాన్ని పట్టుకోవడంలోనే ఉంటుంది సూక్ష్మం సూక్ష్మాన్ని పట్టుకోలేదు స్థూలంలో స్థూలం అసలు నిజానికి జడం స్థూలంలో ఉన్న సూక్ష్మే స్థూలాన్ని పనిముట్టి చేసుకొని సూక్ష్మాన్ని పట్టుకోకుండా మళ్ళీ స్థూలాన్ని పట్టుకుంటుంది స్థూలం ద్వారా తన సూక్ష్మభోగాన్ని పొందాలని చూస్తుంది మరి అక్కడ ఇస్తుందో ఇవ్వదు ఆశే ఇచ్చిన అనుకున్నంత ఇస్తుందో లేదో తృప్తి పూర్తిగా ఉంటుందో సగమే ఉంటుందో అదే సూక్ష్మాన్ని సూక్ష్మం పట్టుకుందనుకో గట్టిగా పట్టుకుంటుంది అనుకున్నది అవుతుంది ఇప్పుడు గురువు గురువు సూక్ష్మంగా కూడా ఉన్నాడు స్థూలంగా కూడా ఉన్నాడు మీరు స్థూలంగా ఉన్నారు మీరు మీరు శోషం అయినప్పుడు ఏమవుతుంది స్థూలంగా గురువుని కలవాల్సిన పని లేదు మీరు అక్కడ ఆలోచిస్తే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఆలోచిస్తుంటే అక్కడ తెలుస్తుంది ఆలోచన అందుతాయి నిరంతరం గురువుని ఎందుకు కావాలి నిరంతరం ఉండేటువంటిది బ్రహ్మజ్ఞానం గురుసాక్షాత్ బ్రహ్మ కాబట్టి గురువుని పెట్టుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం వస్తుంది ఒక స్వార్థం ఉంది అక్కడ అంతేగాని గురువే బ్రహ్మ కాదుగా గురువులో బ్రహ్మజ్ఞానం ఉంది స్థూలంగా కనబడే గురువు గురువు సాక్షాత్ బ్రహ్మమే ఆయన సాక్షాత్ బ్రహ్మము కాబట్టి స్థూలంగా ఉన్న గురువుని పట్టుకున్నారు సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు ఆ విగ్రహంలో ఉన్నాడు కాబట్టి విగ్రహాన్ని పట్టుకున్నారు అందులో భగవంతుడు లేని విగ్రహాన్ని మీరు పట్టుకుంటారా పట్టుకోరు భక్తులు భక్తులు విగ్రహాన్ని ఎందుకు పట్టుకున్నారు దాన్ని చూసి ఎందుకు మురిసిపోతున్నారు దాన్ని చూసి ఎందుకు ప్రేమిస్తున్నారు దాన్ని చూస్తే భక్తి ఎందుకు పెరుగుతుంది అందులో భగవంతుడు ఉన్నాడు అని ప్రాణప్రతిష్ఠ చేశాడని విగ్రహం ద్వారా మన్ని చూస్తున్నాడని విగ్రహం ద్వారా మన అనుగ్రహిస్తున్నాడని విగ్రహంలో ఆయనే మరి ఇప్పుడు ఈ భక్తిలో విగ్రహాన్ని విగ్రహంగా చూడకుండా అందులో భగవంతుడు చూస్తున్నారు అందరి విగ్రహమే కనబడింది నీ కళ్ళకి విగ్రహం వదిలి భగవంతుడు కనబడుతున్నాడు అదే సోషం గురువుని కూడా అల్లై సాక్షాత్ పరబ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడు అది సూక్ష్మం ఆ భావం లేనప్పుడు స్థూలమే ఇప్పుడు ఆ భావం గట్టిగా లేనప్పుడు ఉంటుంది గురువు గొప్పనే ఉంటుంది గురువు బ్రహ్మ బ్రహ్మస్వరూపుడు అని మాట వరుచుకుంటుంది మీకు తపన తక్కువ ఉంటుంది అప్పుడు స్థూలంగానే ఉంటారు కానీ మోక్షం పొందాలి అది ఇది చేయాలని ఉంటుంది స్థూలంగా గురువుని కలుస్తూ ఉంటారు అప్పుడు ఆయన ఇట్లా అంటారు స్థూలం ఏముంది సూక్ష్మం కానీ ఎందుకు ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తారు భార్య భర్త ఒకరినొకరు చూస్తారు ఇష్టపడతారు ఏం చూసి ఇష్టపడ్డారు భవిష్యత్తులో వాళ్ళకి కాపురాటో తెలుసా వాళ్ళకు ముందు ఎవరు స్వభావం వాళ్ళు తెలుసా నమ్మకాలేక జవరి జా జా జాతకాలు గుణాలు పడ్డాయి గణాలు పడ్డాయి అనుకున్నా సరే తెలియదుగా కొనాలు అయిపోయింది కొనాలు అయిపోయిన తర్వాత ఏంది ఎవరేటో తెలిసింది ఒక అనుకూలంగా ఉంది అనుకూలంగా ప్రేమ పుట్టింది ఆ ప్రేమప్పుడు అందాన్ని చూస్తుందా డబ్బును చూస్తున్నా అందాన్ని చూస్తున్నా నిజమైన ప్రేమ అంటే మరి మరి చూడంగానే లేదుగా తర్వాత వచ్చిందిగా ముసలాళ్ళైనా కూడా ముసలు దంపతులు కూడా ప్రేమతోనే ఉంటున్నారుగా అక్కడ రూపం ముఖ్యం కాదుగా అది ఎట్లా ఉంటుంది చెప్పండి చెప్పలేరు అదే సూక్ష్మం ఇది అంతే ఇది అంతే భార్యాభర్తలు బాగా ఓల్డ్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు ప్రేమించుకున్నారంటే పెళ్లి చూపుల్లో ఏం చూసి ప్రేమించారు ఇప్పుడు ఏం చూసి ప్రేమిస్తున్నారు అప్పుడు స్థూలం ఇప్పుడు స్థూలం పని లేకుండానే ప్రేమిస్తుంది స్థూలంతో పని లేదు జబ్బుగా ఉన్నా సేవలు చేస్తున్నాం వికారంగా ఉన్నా కూడా అవేం పట్టించుకోవట్లేదు అసహ్యం అనేది లేకుండా చేస్తున్నాం ప్రేమ ఈ ప్రేమని ఎలా చెప్పగలరు మీరు ఇది ఎలా సంపాదించారు మీరు ముందు స్థూలాన్ని పట్టుకున్నాం అలాగే భగవంతుని పట్టుకోవాలంటే ముందు విగ్రహాన్ని పట్టుకోవాలి బ్రహ్మను పట్టుకోవాలంటే ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి గురువుని పట్టుకోవాలి బ్రహ్మజ్ఞానం ఉన్న గురువు కాకుండా బ్రహ్మజ్ఞానం చెప్పే గురువు ఉన్నాడు ఒక ఆయన ఆయనకి అనుభవం లేకపోయినా చెప్తాడు అప్పుడు ఆ గురువుని మీరు సూక్ష్మంగా పట్టుకోలేదు స్కూల్లో పిల్లలకి టీచర్ని పట్టుకున్నట్టు పట్టుకుంటారు ఆ సబ్జెక్ట్గానే పై క్లాస్కి వెళ్తే ఇంకో టీచర్ని పట్టుకుంటారు అక్కడ సబ్జెక్టు ఉద్యోగం వస్తే అసలు టీచర్స్ మర్చిపోతారు ఏ టీచర్ని గుర్తుపెట్టుకుంటారు మీరు వ్యక్తిగతంగా మీకు మంచి బుద్ధులు చెప్పి మీ మంచి నడుకలు పెట్టి మీ క్యారెక్టర్ బాగా స్కూల్ చదువు అప్పుడు కేవలం చదువు కాకుండా మిగతాయి కూడా చూసి మిమ్మల్ని జాగ్రత్తగా కేర్ చేసిన గురువు ఉన్నాడు అనుకోండి మీరు ఆ స్కూల్లో చేసినా ఇంకా హై స్కూల్ కాలేజీలు ఉన్నా కానీ ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ని మీరు ఓల్డ్ అయినా సరే మీరు రిటైర్ అయినా సరే మాస్కారని నమస్కారం పెడతారు అంటే ఇదేమో ఇది మనసుని హృదయాన్ని టచ్ చేసింది అదేమో తెలివిని మేధస్ని టచ్ చేసింది ఆ టీచరు ఈ టీచరు అందుకని తెలివి మేధస్సు ఉన్నంత వరకు స్థూలాన్ని చూసి పట్టుకునేటువంటి బుద్ధి స్థూల బుద్ధి ఉన్నంత వరకు ఈ ఆత్మ బ్రహ్మ దొరకదు మీరు సూక్ష్మము సూక్ష్మతరం అయినప్పుడే దొరుకుతుంది ఉన్నపాడిన ఎవరు సూక్ష్మము సూక్ష్మతరం అవ్వలేరు కాబట్టి స్థూలాన్ని పట్టుకొని క్రమక్రమంగా సూక్ష్మాన్ని అందుకని ముందు గురు దర్శనం కావాలి తర్వాత గురువుతో అనేక కాంటాక్ట్ ఉండాలి తర్వాత సంభాషణ ఉండాలి తర్వాత ఆ గురువుని ఒక అవ్యక్తమైనటువంటి అభిమానం పెంచుకొని ఉండాలి మీరు ఉండాలని మీకు చదువుతున్నాం ఒక కఠినంగా ఉండే గురువు ఉన్నాడు అతని అలా ఉండలేరు అనుభవజ్ఞుడు అంటారు ఆయన పాఠాలు కావాలంటారు అమ్మాయి కేకలు వేస్తాడు క్వశ్చన్లు వేస్తాడు చెప్పకపోతే ఏదైనా భయపడుతుంటారు ఆ భయం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఐక్యత చేయదు భయం భక్తి అంటాం నేను అనేక పాపాలు చేశాను భగవంతుని నన్ను అనుగ్రహిస్తాడా లేదా మళ్ళీ కొత్తగా పాపం చేసేటప్పుడు ఏమో భగవంతుడి శిక్షిస్తాడేమో ఇంకో జన్మలో నేను ఏమైపోతాను అన్నప్పుడు ఆ భక్తి భయం వల్ల వచ్చింది భయం వల్ల వచ్చే భక్తి ఎప్పుడూ ఐక్యత తీసుకురాలి చనువుగా భయం లేకుండా తప్పు చేసినా క్షమిస్తాడు భగవంతుడు ఆయన దయామయుడు కృపా కరుణామయుడు ఆయన అందరినీ సమానంగానే పక్షపాతం లేకుండా అలంకరిస్తాడు అందరూ అజ్ఞానులే ఆయన వెంబడించిన వాళ్ళకి పచ్చ తప్ప వాళ్ళవి ఆయన అనుగ్రహిస్తాడు అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది తండ్రికి ఆకలేస్తే దగ్గరికి వెళ్ళరు తల్లికి ఆకలేసినా సరే సమయం చూసి మళ్ళీ మానాడు అమ్మ కోపం చూసి దగ్గరికి వెళ్తారు తండ్రి కారణం ఏంటి ఆ తల్లిలో భగ గుణాలు కొన్ని ఉన్నాయి నిజమైన మాతృ మరి గురువు కూడా ఉండాలిగా అట్లా ఉండాలని ప్రయత్నిస్తే ఉండలేరు జీవన్ముక్తుల్లో ముదిత కరుణ మైత్రి ఉపేక్ష అని నాలుగు పనిచేస్తాయి అవి సహజంగానే పనిచేస్తాయి శిష్యుల మీద కాదు సాధారణ మానవులు అజ్ఞానం మూర్ఖుల మీద కూడా పనిచేస్తాయి మూర్ఖుల ద్వేషం ఉండదు శిక్షించాలి ఉండదు వైరుధ్య భావాలు ఉండవు వాడు మనకు అనుకూలంగా లేడు కాబట్టి వాడిని ద్వేషించంగా ఉదాసీనంగా దూరంగా ఉపేక్షిస్తూ ఉంటాం మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు మనకంటే అనుభవజ్ఞులు ఉన్నారు కొంతమంది గురువులు అలాంటి వాళ్ళు దొరికితే ఈర్షపడతారు నాకంటే ఆయన గొప్ప ఏంటి అంటారు ఈ గురువు ఆ గురువు అందరం గురువులే ఒక గురువుకి ఎక్కువ అనుభవం కూడా ఉంది మిగతా గురువులు సంప్రదాయ గురువులు అనుభవం తక్కువ దాంతో ఎక్కువ అనుభవం ఉన్న గురువు దగ్గరికి శిష్యులంతా చేరుతున్నారు నేను గురువునే నా దగ్గర పైగా నా శిష్యులు కూడా అడ్డపోతున్నారు అని ద్వేషం వస్తుంది గురువుకి కానీ అది రాకూడదు నీకంటే అనుభవజ్ఞన్న వాళ్ళ మీద ముదిత వాళ్ళని చూడంగానే మోదం కలగాలి సహజంగా మోదం కలగటమే ముదిత నీతో సమానమైన వాడున్నారు అప్పుడు వాళ్ళతో స్నేహం చేయాలి మైత్రి నీతో సమానం నీకంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఆ స్నేహం ద్వారా ఆయన అట్లా ఎలా ఉండగలిగాడు ఆయన దగ్గర తెలుసుకొని నేర్చుకొని ఇదేదో ట్రేడ్ సీక్రెట్ లాగా నేను చెప్పను నేనే గొప్పగా ఉండాలి చెప్తే వాడు గొప్ప అయిపోతాడు ఆయన గురువుల్లో కూడా ఉంటుంది గురువులు ఎంత అందరికీ చెప్పరు రహస్యం రహస్యం రహస్యం చచ్చదాకా రాస్తారు చచ్చాక ఇంకెవరికి చెప్తాడు పోనీ అంతేవాసిగా ఒక ఫాలోయర్ని ఒక శిష్యుడు ఇంపార్టెంట్గా పెట్టుకొని వాడికైనా చెప్పాలిగా గురువుకి ఎంతమంది శిష్యులవచ్చు యోగ్యతను బట్టి పాత్రతను బట్టి సూక్ష్మంగా క్షీణాన్ని బట్టి ఒక శిష్యుడిని కడతీర్చాలి బాధ్యతది అది చేయట్లేదు అది చేయాలంటే ఏముండాలి మైత్రి సాటి గురువుతో ద్వేషం తెచ్చుకోకుండా నువ్వు చేయగలగాలి మైత్రి ఉంటే నువ్వు అంతటి వాడు అవుతావు నీకంటే గొప్పవాళ్ళ మీద ముదిత నీతో సమానం కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు పర్వాలేదు వాళ్ళతో స్నేహం చేస్తూ ఆయన ద్వారా నేర్చుకోవచ్చు అన్నప్పుడు మైత్రి తర్వాత నేర్చుకుందామని చూస్తూ ఉంటారు ఏదో సాంసారిక ఇబ్బందులు కష్టాలు వస్తాయి రోజు రావాలనుకున్నా గురుగారు రాలేకపోతున్నారండి అంటారు రాబోయినా పర్వాలేదులేదు మళ్ళీ ప్రయత్నించబోయాలంటుంటాం వచ్చినప్పుడే నాలుగు మొక్కలు తిరుగుతుంటాం అతను ఏ ధోరణులు ఉంటే ఆ ధోరణులకి దిగి చెప్తాం పైది అందుకోలేడు కదా అని అతను పాపం తీసుకోలేకపోతున్నాడు వద్దామనే ఉంది రాలేకపోతున్నాడు అని వాడి మీద ఇది కరుణ కరుణ ముదిత మైత్రి కరుణ ఉపేక్ష దుష్టులకు దూరంగా ఉంటాం అంతే వాళ్ళు ద్వేషించకూడదు కోపకూడదు వాళ్ళతో ట్రై చేయకూడదు వాళ్ళు మూర్ఖులు వాళ్ళు మారరు అటువంటి వాడిని విమర్శించడం కానీ నిందించడం కానీ తక్కువగా చూడటం కానీ చేయకుండా దూరంగా ఉండాలి వాడి మీద ఏ భావం అక్కర్లేదు ద్వేషం కూడా ఉండకూడదు వ్యతిరేకత ఉండకూడదు ఉపేక్ష వాడు ఏదైనా మనకి మొర్ఖంగా ముండిగా మన మీదకి వచ్చి ఏదైనా ప్రమాదం చేసినప్పటికీ మనం తప్పించుకునే ప్రయత్నమో లేకపోతే ఓర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప అతని మీద ద్వేషం రాకూడదు అతను బాగు చేయాలని కానీ మార్చాలని కానీ ప్రయత్నం చేయకూడదు వాడు మూర్ఖుడు అనమాట మూర్ఖుని మనసు రంజింపలేము తీవ్ర యుసం మన తైలంపు తీయవచ్చు కుద్దేడు కొమ్ము సాధింపవచ్చు అటువంటి మూర్ఖుల్ని మనం ఏం చేయలేము కాబట్టి ఉపేక్ష ఈ నాలుగు ఫాలో అవ్వాలి సాధకులు జీవన్ముక్తి సహజంగా ఈ నాలుగు వస్తాయి విదేహముక్తులు అయ్యేసరికి ఈ నాలుగు గుణాలు ఎవరికి ఉన్నాయో వాడే పోతాడు జీవన్ముక్తులకి నాలుగు మైత్రి కరుణ ఉపేక్ష నాలుగు ఉన్నాయి జనాలు మొత్తం ఈ నాలుగు కింద డివైడ్ చేసుకొని చూస్తాడు వాడు జీవన్ముక్తుడు ఇంకో రకం డివిజను కొలం కులము మతం అనుకూలం కృతజ్ఞత వ్యతిరేకం ద్వేషం రాగం మేలు కీడు ఇలాంటివి అసలు అతను చూసేది జ్ఞానపరంగా నాలుగు మెట్లుగా చూస్తాడు హయ్యెస్ట్ మెట్లు మొదటితో చూపిస్తాడు తనతో సరిసమానంగా అతని దగ్గర నేర్చుకోవాల్సింది ఏదో ఉన్నప్పుడు మైత్రి అంటాడు అతకంటే కొంచెం తక్కువగా ఉన్నవాడికి తనతో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు కూడా పైకి తేవాలని చెప్పి చూసి ఒకవేళ పైకి రాలేకపోతే కనీసం కరుణగా ఉంటాడు చూస్తారు అయ్యో అయ్యో పాప జాలిగా కరుణగా ఉంటాడు ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు వాడు సరిగ్గా చెప్పడు నేనేం చేస్తాను నన్ను పట్టుకుంటే చేస్తాను ఇంకో దగ్గరికి పోయాడు పాప వాడు పాడైపోతున్నాడు అని నేను అనకూడదు అంటే నాకు అహంకారమే ఎక్కడికో వెళ్ళినవి బాగుపడినాయి వాడి కర్మ ఎంత ఉంటే అంత బాగుపడతాడు వాడి కర్మను బట్టి మంచి గురువు తిరిగితే వాడు బాగు చేస్తాడు మంచిగురు దొరకకపోతే మంచి గురువు ఉన్నా కానీ మన మన దగ్గరికి రాకుండా అక్కడికే వెళుతున్నాడు మనం అతన్ని రప్పించలేముగా రప్పించాలంటే నేను గొప్ప చెప్పాలి వాడికి వాడికి ఏం తెలియదు చెప్పాలి అవగా జీవన్ముక్తుడు అనడు జ్ఞాని కాబట్టి ఏమున్నది మనం చేసేవాళ్ళమా చెందేవాళ్ళమా వచ్చేవాడికి వచ్చిన వాళ్ళకి చెప్తాము ఉన్న వాళ్ళకి అనుభవం కూడా అది ఒక చీకట్లో అబ్స్ట్రాక్ట్లో ఒక బాధ్యత ఆ దొరికిన దానికి దొరుకుతుంది దొరకన దానికి జరగదు వల వేసి పట్టుకొని అన్నీ చేసే అంత ఉండదు అని వలేస్తూనే ఉంటాం దొరికిన వాళ్ళకే చదువుతాం దొరకనాడు జరిగిపోతే పోతుంటారు ఇది కూడా ఒక బాధ్యతగానే వెళ్తుంది కానీ స్వార్థంగా వెళ్ళదు కొత్త వాళ్ళని తేవాలి పక్క గురువు దగ్గర నుంచి కాకూడదు శిష్యుల్ని మీకే అనిపించాలి ఆ గురువుగారి దగ్గర అంతే ఉంది గురువు దగ్గర ఇంకా ఉంది ఆ గురువుని వదలకుండానే ఆ గురువు ఒక వీలైతే ఆ గురువు యొక్క అనుమతితో ఇంకో పై స్థాయిలో చెప్పగలిగిన గురువు దగ్గరికి వెళ్ళొచ్చు అసలు నిజమైన గురువు తనకి తెలియకపోతే ఫలాలను తెలుసు వెళ్ళండి అని కూడా అతని అప్పచెప్పాలి చెప్పినప్పుడు అప్ప చెప్తారు అప్ప చెప్పాలి నిజమైన గురువు మరి అనుభవం లేని గురువు తనకు తక్కువ అనుభవంలో ఎక్కువ అహంకరించే గురువు అలాంటి వాళ్ళు ఏంటంటే నా నువ్వు నా దగ్గర ఉండాలి ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు నేను చెప్పిందే చదవాలి ఏ పుస్తకం పడితే పుస్తకం చదవకూడదు చదువుతూ ఉంటారు అక్కడ వాళ్ళు విమర్శన ఇలా తేడాలు ఉంటాయని గమనిస్తున్నాం ఇలాంటి తేడాలు గురువుల్లో కూడా ఉంటాయి ఆ తేడాల్లో చిక్కుపోయిన శిష్యుడు ఉంటాడు ఆ గురువు తాను చేరింది కాకుండా శిష్యుని చెడకూడతాడు వేరే చోట అతనికి లాభం వచ్చే చోటకి అతను పంపడు పోయిన వీడంతా వీడు వస్తేనేమో అక్కడికి ఎందుకు వెళ్ళామని అయితే ఆ గురువు ఎందుకు అలా అంటున్నాడు ఈ నాలుగు లేవు బుదిత మైత్రి కరుణ ఉపేక్ష నాలుగు వాడికి ఆ ఉన్నవాడే జీవన్ముక్తుడు జ్ఞాని గురువైనా కానీ ఇవి ఉంటేనే నిజమైన జ్ఞాని ఆ గురుపీఠానికి అర్హత ఉంది ఇది లేకపోతే లేదు అంత ముగితా విన్నా వట్టి అలా ఉంటాయి గురువైన వాడు కూడా ఇవి ఉంటాయి కానీ బాధ్యతను ఒకసారి తిట్టి కొట్టి కసిరి కూడా బుద్ధి చెప్పుకు బుద్ధి తేనేమయా విశ్వదాభిరామ వినురవేమో అన్నట్టుగా కాసేపు కఠినంగా కూడా ఉంటాడు గురువు మరి ఆయనకి కరుణేది అంటారు మీరు ఎందుకు లేదు నీ ఎదురుగా అటు ఉంటాడు చాటుగా నా శిష్యుడయ్యాన్ని ఎక్కడో పొగిడితే నువ్వు వింటావు అయ్యో గురుగా అపార్థం చేసుకున్నాను కొద్దిగా నేను తిడుతుంటే ఏంటో అనుకున్నాను ఆయన లోపల నా మీద చాలా ప్రేమగా అప్పుడు తెలుస్తుంది చాటుగా వింటే ఒక ఎక్కడనే చెప్తాడు విదేహముక్తుడేసరికి వ్యాపారం ఉండదు వ్యవహారం ఉండదు ఎవరితో సంపర్కం ఉండదు విడుదలవుతాడు అప్పుడు అదే చెప్పాడు ఎవరికైతే ముదుత మైత్రి కరుణ పెడుతుందో వాడి జీవన్ ముక్తుడు ఎవరికైతే ఈ నాలుగు ఉన్నాయో వాడే లేకుండా పోవడం విదేహి ఎవరికైతే ఈ నాలుగు ఉన్నాయో ఆ నాలుగు ఉన్నవాడు లేకుండా పోవడం విదేహం ఈ జనాల్ని ఈ నాలుగు కేటగిరీ చూస్తాడు జ్ఞాని ఆడని మోగని కులమని గోత్రమని మతం అని చోటు ఓ సాహిబ్ గారు వచ్చారు నా మతం పేరు చెప్పకుండా నా దైవం చెప్పకుండా కాస్త మంచి పనులు మంచి వ్యవహారాలు ఇలా ఉండాలి అలా ఉండాలంటే ఆయనకి ట్యాలీ అవుతోంది ఆయన అట్టగే ఆయన మొత్తంలో నడిపేస్తున్నాం మార్నింగ్ వాక్ వెళ్తే ముస్లిం వస్తాడు ఎందుకో నాతో మొదట్లో పరిచయం దగ్గర నుంచి వస్తే నాకోసం ఎదురు చూస్తాడు రాగానే నాతో కలిసి తిరుగుతూ మాట్లాడుతుంటాడు ముందు ప్రాపంచ విషయాలు మాట్లాడినా ఏదో ఒక సమస్య ఎక్కడితో చెప్తాడు ఆ సమస్యను ఆధ్యాత్మిక వణులు ఇది కదా ఇది కదా అంటాం అట్లా అతని బోధ జరుగుతూ ఉంటుంది మతంతో పని కాకపోతే దేవుడి పేరు ఎక్కితే అంటే వైరుధ్యం ఇక నా దగ్గర రాడు వాడి దేవుడిని ఎంతకాలం చెప్తాం ఎక్కువ తెలిసి ఎక్కువ తెలిస్తే చెప్తా దేవుడు అనే పేరు చెప్తే పోని అల్లా అనే పేరుతోనే చెబుతాం అలా దయామైదు అలా చూస్తూ ఊరుకోడు అలా శిక్షిస్తాడు అందరు ఉండాలి అందరు ఉండాలి ఇట్లా ఉండకపోతే అలా పాపం వస్తాయి అప్పుడు ఏమైనా మనబోధ అయిందా లేదా అసలు భక్తి కూడా లేని వాడు నవాజ్ కూడా చేయరు అట్లా అయినా సాయిగు సాయిబాని కానీ అల్లనంటే ఊరుకోడు ఇంకోదేముండి మరీ ఎక్కువగా పోగిన్నా కానీ జీర్ణం చేసుకోలేడు తిరుగు పోట్లాడు కానీ పోట్లాడరు కానీ జీర్ణం చేసుకోలేరు మరి అతనికి ఎట్లా చెప్పాలి నన్ను వెంబడించకపోతే ఉపేక్ష వెంబడిస్తున్నాడు కాబట్టి నాకు తోచిన ఏదో నేను అతని మార్గానికి ట్రాన్స్లేషన్ చేసి చెబుతున్నాను ఎవరి మార్గాన్ని నా మార్గంలో చెప్తే అది తేడాలు వస్తాయి వెంబడించడు అతని మార్గంలోకి వెళ్ళినప్పుడు నా నా బోధంతా అతని మార్గంలో ఎలా చెబితే అవుతుందో అలా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కాదు ఇది బోధకే ట్రాన్స్లేషన్ బోధ పద్ధతే వినేవాడి యొక్క పద్ధతిలో ఆయన మార్గానికి ఆయన ఎంతైనా కొంతైనా సరే అని అంగీకారం ఇచ్చేటువంటి పద్ధతిలో చెప్పడం అలా చెబితే మీరేమవుతారు మీరు చెప్పగలిగితే మీకు కూడా ద్వేషభావాలు భేదభావాలు పోవు అంతే గురువు అవక్కర్లా మీరున్నారు జ్ఞాని జీవన్ముక్తులు అవక్కర్ల ఆ జీవన్ముక్తుల స్థితి వర్ణించాం కదా మీరు అటువంటి సాధనలు అటువంటి స్వభావం పెంపొందింప చేసుకున్నారు అప్పుడేమైంది మీలో కూడా పరిణామం వస్తుంది అసలు మనం తిట్టేవాళ్ళు ఇతర మతస్తులే కావాలి నా కులానికి తిట్టేవాళ్ళే నాకు కావాలి దాన్ని బట్టి నాకు నాలో అహంకారము ద్వేషము వృద్ధి కాకుండా చూసుకోగలుగుతాను లోక తీరింతే కదా వాళ్ళు అలాగే అంటారులే అంతేకాదు ఒకటి ఎక్కువేంటి అసలు ఆ ద్వేషం వాళ్ళకి ఎందుకు వచ్చింది పూర్వీకుల్లో మా కులంలో ఉన్నవాళ్ళు బ్రహ్మజ్ఞానానికి మేమే ఆ రూలు స్త్రీలు కాదు ఇతర కులాలు కాదు అని విరవీగి అక్కడ డామినేట్ చేయటం వల్ల కొంచెం నాగరికత పెరిగి కాస్త తెలివి పెరిగిన తర్వాత వరే ఈ మోసం చేశాడు అంటే తరతరాలుగా వాళ్ళ బ్రాహ్మణ ద్వేషం వచ్చేసింది ఈ తరంలో నేనేం అపకారం చేయాల ఐదారు తరాలు కనుక బ్రాహ్మణులు అపకారం చేశారు ఎవడో అది మొత్తం ఎట్లా ఉంది అందరి మీద వచ్చేసింది ద్వేషం ఇప్పుడు దాన్ని ఏం చేయాలేను కాలక్రమంలో అట్ల అయింది అదంతే వాడు ఒక్కొక్కడిని మారుస్తావా ఒక్కొక్కడు బ్రాహ్మడి గొప్ప బ్రాహ్మడి గొప్ప ద్వేషం పోతుందా నేను వాళ్ళని మార్చక్కర్లే పోంటే అన్నారు అంటే నేను ఎట్లా ఉండాలి వ్యక్తిగతంగా నన్ను అనలేదుగా జనరల్గా ఆ క్యాస్ట్ మీద వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది అది ఒకప్పుడు చరిత్రలో అది అట్లా ఆ చరిత్రలో వారసత్వంగా అది వచ్చింది వ్యక్తిగతంగా మన మీద లేదు కానీ ఓవరాల్గా ఆ కుక్కొలం మీద ద్వేషం వచ్చింది అలాగే అద్వైతమైన ద్వేషం వైష్ణవులకి వైష్ణవుల మీద ద్వేషం అద్వైతులకి ఇవన్నీ లోకసామేగా నీ అభిప్రాయమే రైట్ అంటావు నీ మతమే రైట్ అంటావు ఇతర మతాలు కాదంటావు ఆ మతంలోకి వెళ్ళి చూస్తే అది రైట్ అవుతుంది ఇంకో అది రైట్ నిష్పక్షపాతంగా అన్ని మతాలని విచారిస్తే భగవంతుడి విషయంలో అన్నీ ఒకటే చెప్పారు తేడాలు ఎక్కడ చెప్పారు మరి ఎందుకు నీకు తేడా వచ్చింది విచారణ చేయాల ఎందుకు చేయలేదు నీకు పక్షపాత బుద్ధి ఉంది నీ నీ మతం గొప్పది అని ఉంది అందువల్ల నువ్వు ఇదే గొప్ప ఇదే గొప్ప అంటుంటావు ఈ భేదభావాలు జనంలో ఉన్నాయి దాని దాని కారణాలు సమిష్టిలో ఉన్నాయి అవి వేష్టి కూడా తగులుతూ ఉంటాయి వేస్టి ఏ పాపం ఎరగడు ఇప్పుడు జీవన్ముక్తులు ఆ స్థితిని ఎలా ఎలా తీసుకుంటాడు ఆ జోలే అల్లుడు అంతే ఆ కార్యకారణాలే చూసుకోడు మూర్ఖులు ఉంటారు తెలివైన వాళ్ళు ఉంటారు స్వార్థపరులు ఉంటారు దురహంకారులు ఉంటారు ప్రపంచం అంటేనే ఇంత అసలు ప్రపంచము సృష్టి అంటేనే వైవిధ్యంగా వైరుధ్యంగా ఉండేది అంతా ఒక్కటిగా ఉంటే సృష్టి అక్కడ ఉంది బ్రహ్మమే అది అంతా ఒక్కడు ఉంటే అది బ్రహ్మమే అంతా ఒక్కటలేదు కాబట్టి అది సృష్టి అయింది సృష్టి మరి అలాగే ఉంటుంది మరి అలాగే ఉందని యాక్సెప్ట్ చేస్తే నీకు ఇంకేముంది అక్కడ సృష్టిలో వైరుధ్యంగా భిన్న భిన్నాలుగా భేదభావంతో ఒకసారి కొంత నుండి ఒకసారి లేక ఒకసారి మిత్రులే మరోసారి శత్రుడు ఒకసారి శత్రులే మరోసారి మిత్రుడు ఏం చేసినా అన్ని రకాల అన్ని రకాల వ్యవహారాలు వ్యాపారాలు అనుభూతులన్నీ కూడా అనిత్యం దేని ఎందు అనిచ్చ్యంగా ఎవడ అనిత్యం నిత్యం వాడు వేరే ఉన్నాడు వాడు నిత్యమే వాడు మాత్రం అనిత్య వస్తువుని సాక్షిభూతంగా చూడగలిగినవాడు రాకడా పోకడని సా చూసేవాడు రాకడా పోకడా లేనివాడు చలనాలు చూసేవాడు చలనాలు చూడగలిగితే వాడు అచరుడే నువ్వు అచులుడవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు భేదాలు చూడటం నువ్వు మానేయాలి భేదంగా కనబడేటప్పుడు సాక్షిభూతంగా ఉండాలి భేదాలు లోకంలో ఉంది నేను బాధించినప్పటికి కూడా నువ్వు దాన్ని ఉపేక్షించాలి ప్రపంచం అట్లా ఉంటే అందులో నీ శిష్యులు నేను అనుకున్న రో లేకపోతే కాస్త ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి పనికొచ్చేవాళ్ళు ఏ మతంలో అయినా ఉండచ్చు ఏ కులంలో ఉండొచ్చు అప్పుడు ఎలా ఉంటావు అప్పుడు నువ్వు ఒక మెసేజ్ ఇవ్వాలి వాడికి అందేట్టుగా స్థూలంలో స్థూలంలో ఇవ్వాలి స్థూలంలో వాడు యాక్సెప్ట్ చేయగానే ఇంకొంచెం వాడిని రోజు రోజుకి సూక్ష్మానికి పెట్టుకెళ్ళాలి బట్టుకెళ్తే అప్పుడు నీకు సరెండర్ అయిపోతాడు సరెండర్ అయితే అప్పుడు నువ్వు నువ్వు ఎట్లా నడపాలను నడుస్తాడు గురువే చేయక్కర్లా మీరు కూడా మీ కుటుంబంలో కూడా ఆధ్యాత్మిక కాకపోయినా సంసారంలో ఉన్న మామూలు విషయాలకు కూడా నీ యొక్క మనోభావానికి అనుకూలంగా మార్చాలి వ్యతిరేకతలు పోగొట్టుకోవాలి ఇదే ఉపాయం అలా కూడా చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా అయితే ఆధ్యాత్మికంగా చేయగలిగిన ఇలాంటి తేలిక చేసుకుంటాడు అది తెలియని ఫెయిల్ అవుతాడు కూడా చేస్తారు తప్పకుండా చేస్తారు మీరు మీకు స్వభావం మారిపోయింది ఈ సాధనలో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే స్వభావంలో ఉంటారు దానికి అనుగుణంగానే మీరు నడుస్తారు దానికి అనుగుణ అనుగుణంగానే మీ వాళ్ళైనా పారాయవాళ్ళైనా కొన్ని సంబంధాలు మెయింటైన్ చేస్తారు పాత స్వభావంతో మెయింటైన్ చేసానికి ఇప్పుడున్న స్వభావంతో మెయింటైన్ చేయడానికి డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మీరు చే చేయరు ఆ తేడా అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే అందుకే ముందు మనం మారితే దాన్ని బట్టి మారిపోదు వాళ్ళు మారరు నువ్వు ప్రశాంతంగా ఉంటావు వాళ్ళు మారరు వాళ్ళ ఏడల నువ్వు ప్రశాంతంగా ఉంటావు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాదు ప్రాబ్లం అక్కడే ఉంటుంది ఆ ప్రాబ్లము జైంట్ లాగా కనబడింది నీ స్వభావం మారేసరికి అది మరుగుతుందా కనబడింది ప్రాబ్లం అదే నువ్వు మారకముందు అది జైంట్గా ఉంది నువ్వు మారాక అది మరుగుతుంది నిల్లీ పుట్టి అయిపోయింది ఇన్ టు యువర్ సెల్ఫ్ తీసుకున్నదే స్పందన తీసుకోకపోతే ఏముంది తీసుకోకుండా ఉంటే ఉత్తమమే తీసుకోవాల్సి వస్తే అప్పటికప్పుడు రజతమో గుణాలు తగ్గించుకుంటూ సాత్వికంగా మారుతూ తీసుకో అప్పుడు సమస్యలు చిన్నమైపోతాయి అసలు తీసుకోవడమే మానే స్థితికి వెళ్ళాలి ప్రతి సమస్యకి ఉదాసీనంగా ఉండాలి అంటే మనసుకి టెన్షన్ పడకుండా ఉండటానికి ఉదాసీనంగాని సమస్య డీల్ చేయాల్సిందే డీల్ చేసేటప్పుడు కూడా నీ ప్రశాంత స్థితి చెడకుండా నీకు బాధ్యత ఉన్న చోటే నువ్వు జోక్యం చేయాలి బాధ్యత చోట అందరినీ నేను మారుస్తానని మీ సొంత సొంత సరే సమస్య పరిష్కారం నీకు నీ మాట వినకుండా వాళ్ళు పోతున్నారు నష్టపడతారు ఏమైపోతారో తెలియదు ఆ ప్రమాదంతో నువ్వు టెన్షన్ పడకూడదు వాళ్ళు మన మాట విన్నప్పుడు ఆ ప్రమాదంలోకి వాళ్ళు స్వయంకృతంగా పోతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంకోళ్ళ మీద బాధ్యత తీసుకునే వయసు వచ్చాక నీ బాధ్యత ఆగిపోయింది ఆగిపోయినా మన పిల్లలనేది ఉంది కాబట్టి అడకపోయే చెప్పేది ఉంది తర్వాత అడిగితే చెప్పేది ఉంది తర్వాత నువ్వు చెప్పక్కర్లేదని ఏం చెప్పినా వినకుండా స్టేజ్ వచ్చింది ఇంకా వాళ్ళ మీద బాధ్యత లేదు మీకు వాళ్ళు వదిలేయటమే కొడుకైనా తల్లి అయినా ఎవరైనా అంతేకా ఎవరి కర్మ ఎటువంటి వాళ్ళు అది నడుస్తారు మనం చెప్పినట్టు ఎందుకు నడుస్తారు వాడి కర్మను నువ్వు కా నువ్వు డిక్టేట్ చేయలేవు డైవర్ట్ చేయలేవు డిక్టేషన్ డైవర్షన్ ఎప్పుడు ఉంటుంది అనుకూల వాతావరణం ఉన్నప్పుడు అతను కూడా మారాలనుకున్నప్పుడు నేను ఇంతే అంటే నువ్వేం చేయలేవు నిద్రపోయావని లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపిన నిద్ర నటించిన లాంటిది నిజంగా అక్కడికి తెలియట్లే పాపం ఏదో రకం చెబితే బాగుపడతాడు అది నిజంగా నిద్రపోయేవాడిని లేపట సమోహం మోహం ప్రాపంచ వస్తు విషయాల్లోనూ నీ మీద నీ శరీరం మీద నీ ఇంద్రియ భోగాల మీద నీ భోగాలు తృప్తి కోసము నీ వాళ్ళ మీద మమ్మకారు అంతేగాని నీ తృప్తి కోసమే నీ వాళ్ళ మీద మమకారం నీ తర్వాతే వాళ్ళు నేను తర్వాతనే మా మమకారం మమకారానికి నేను త్యాగం చేయదు మళ్ళీ దానం చేస్తే తృప్తి అంటే వాళ్ళ మీద జాలి పుట్టి దానం చేయడం కాదు నీ తృప్తి కోసం నువ్వు దానం చేస్తావు నీ తృప్తి కోసం నువ్వు త్యాగం చేస్తావు ఇతరుల కోసం చేస్తున్నావు అనుకుంటాం నీలా బుద్ధి లేకుండా ఇతరుల కోసం చెయ్యవు నీలో ఏం చేస్తే తృప్తి కలుగుతుందో నీకు అనిపిస్తుంది దాన్ని బట్టి నువ్వు దాని ధర్మాన్ని చేస్తావు ఇంకోటి పేరు ప్రతిష్టల కోసం దాని ధర్మం చేస్తాడు ఇంకోడు పొగడ్తల కోసం చేస్తాడు ఇంకోడు చెడ్డవాడనే పేరు పోగొట్టుకొని మంచివాడనే ప్రకారానికి ఉండాలని చేస్తాడు ఇంకా స్వార్థపరి చేసిన మేలుకి ప్రతిఫలం కూడా ఆశిస్తాడు ఇంకో రకంగా అందరికీ ఫ్రీగా మంచినీటి సప్లై చేస్తాడు రేపు పోతే ఎలక్షన్లు ఈ మంచి పేర్లు వాడుకో నాలుగు కోట్లు ఎక్కువ తెచ్చుకుందామని వాడు పెట్టే ఖర్చు ఖర్చుకి దానాలకి బ్యాక్గ్రౌండ్ ఇంకో స్వార్థం అయితే ఉంటుంది డైరెక్ట్గా ఇచ్చి పుచ్చుకునేది కాదు పరోక్షంగా ఇంకోటి ఉంటుంది దానికోసం ఇది పెట్టుబడి ఈ దాన ధర్మాలన్నీ పదవి కోసం ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుబడి అంతే అంతేగాని నిజంగా దానం కాదు అది నిజంగా దానం చేస్తే మరిచిపోవాలి ప్రతిఫలం ఆశించకూడదు కానీ లోకల్ని రకాలు ఉన్నారు లోకం సంగతి మనకెందుకు అంటే గుణాల పద్ధతి ఇట్లా ఉంటుందని తమ్మగుణం మోహం రజోగుణం ఆ కోరిక తీర్చుకోవడం ఆ తీర్చుకోవడానికి అవసరమైన ఉద్వేగం ఉత్సాహం ఆ ఉత్సాహమే రజోగుణం మోహాన్ని అనుసరించిన రజోగుణం అజ్ఞానం ఈ రజగుణం మధ్యలో ఉంటుంది ఇటు సత్వగుణం ఇటు తమగుణం తమ్మగుణం మోహం శరీరం నేను ఈ రజగుణం తమగుణంతో కలిస్తే ఏమైంది శరీరానుసారంగా సత్వగుణం సత్వగుణం వల్ల ఇది ఆత్మనందిస్తుంది ఈ రజోగుణం సత్వగుణంతో ప్రేమ చే కలిసిపోతే ఎట్లా ఉంది ఆత్మనందికోణం కాల్సినటువంటి తీవ్ర సాధన చేస్తుంది తీవ్ర సాధన చేసేవాడికి రజోగుణం ఉండాలి రజోగుణం విడిగా చెడ్డది కాదు తమోగుణంతో కలిస్తే చెడ్డది సత్వగుణంతో కలిస్తే మంచి సాధన దొరుకుతుంది రజగుణం లేనివాడు సాధన కూడా చేయలేడు రజోగుణం మంచిది దానికి మంచి చెడు లేదు సత్వంతో కలిసినప్పుడు మాత్రం మంచి ఫలితాలు వస్తాయి త తమస్సుతో కలిస్తేనేమో చెడ్డ ఫలితాలు వస్తాయి అది మధ్యస్థంగా ఉంది అది